ఓం శ్రీ గురుభ్యో నమే ఓం శ్రుతి స్మృతిపురాణానామాలయం కర్ణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యాతయామం గతరసం పూర్తిపర్యషితమే భోజనం తామసత్ ఈ భోజనాన్ని గురించి చెప్పే ముందు క్లాసు గురించి కొంచెం సూచన ఇస్తున్నాను ఈరోజు క్లాసు ఉంది రేపు కూడా మనం క్లాసు పెట్టుకుంటాము నేను సోమవారం కృషి కేసు వెళ్తున్నాను మళ్ళీ జూలై ఇరవై ఎనిమిది శుక్రవారం అయినది అప్పుడు వస్తాను జూలై ఇరవై ఎనిమిది అంటే మధ్యలో సుమారు ఒక నెల గ్యాప్ ఉన్నది వర్షాకాలం సెలవులని నేను అనుకోండి ఓకే అనుకోవడమే మొత్తం జగత్ అంతా అనుకోవడమే తప్ప వేరే ఏమీ లేదు కాబట్టి జూలై ఇరవై తొమ్మిది శనివారం అయింది ఆ రోజు మిమ్మల్ని అందరినీ నేనే దర్శిస్తాను రేపు వస్తాను రేపు లేదనుకునే క్లాసులు ఇవాళ రేపు క్లాసు ఉంటుంది మళ్ళీ జూలై ఇరవై తొమ్మిది క్లాసులు ఉంటుంది బాగా పెట్టుకోండి మళ్ళీ జూలై ఇరవై తర్వాత ఆ జూలై ముప్పై క్లాసులు ఉండదు ఆగస్ట్ ఐదు ఆరు శనియాలు క్లాసులు ఉంటాయి నేను మీకు కొంచెం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ప్రస్తుతానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఐదు ఆరు రేపైతే క్లాసులు ఇప్పుడు ఉంది సో ఇప్పుడు తామస్రియం భోజనము భోజనము తామసం అనలేదు అది బై ఇంప్లికేషన్ వస్తుంది అన్నాడు తామసులకు ప్రియమైనది కామస లక్షణం గల వారికి ప్రియమైనది కామస లక్షణం అంటే ఏమిటి సోమది ధనము ఫిజికల్ లేజినెస్ ఇంటలెక్చువల్ లేజినెస్ ఆలోచించదు ఆలోచించడం మానేస్తారు లోక వ్యవహారాలు ఆలోచిస్తారు డబ్బు సంపాదన స్టాక్ మార్కెట్లు అవన్నీ బాగా ఆలోచిస్తారు కానీ దేవుడి దగ్గరికి దేవుడు కూడా కాదు దేవుడ దేవుడు దేవ్యము తర్వాత అంధవిశ్వాసమును అక్కడ ఏ ఆలోచన చేయరు అలా నా గురువుగారు అలా చెప్పారంటారు ఆయన అలా చెప్పినప్పుడు ఆయన అడగద్దు మరి మరి మీరు ఎందుకు అడగలేదు అడగాలంటే అక్కడ మీరు ప్రశ్న అడగాలంటే వీడు ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచిస్తే ప్రశ్న ఉదయిస్తుంది ఆలోచించకపోతే ప్రశ్నే ఉండదు కాబట్టి ఆలోచించడం మానేసి ప్రశ్న వేయడం మానేసిన వాళ్ళు వాళ్ళని ఇంటలెక్చువల్ లేజినెస్ అంటారు ఇంటలెక్టీ ఆ ఏరియాలో ఎంత టెనస్టిటైజ్ అయిపోయి ఉంటుంది ఆ వాళ్ళు తామసు ఫిజికల్ గా సోమరులు ఎప్పుడు కూర్చుని ఉంటారు డయాబెటీస్ పిల్స్ వేసుకుంటూ ఉండడం కూర్చుని ఉంటాం భోజనం మానే ఎప్పుడు కూర్చుని భోజనం అనేది మనం వేస్ట్ కదా భోజనం కానీ కానీ భోజనం మానరు భోజనం కూర్చేసుకుంటూ ఉంటారు ఆ సోఫాలో కదలరు టీవీలో ఏదో స్టైల్స్ ఉంటారు ఇవి ఇడియట్ బాక్స్ అని పేరు అంటే మైండ్ ఇడియాటిక్ గా తయారవుతుంది వీళ్ళు తామసం తామస లక్షణం మరొకటి కలదు అదేమంటే హింస హింస తామసము క్రోధము కూడా తామసము ఇది మొత్తం తమ యొక్క లక్షణం ఈ లక్షణం గల వాళ్ళకి ఇటువంటి ఆహారము ప్రియమవు ఎటువంటి తామస ప్రియము ఎటువంటి ఆహారం ఇదంతా మనకి తెలిస్తే మనం ఆహారాన్ని దూరం పెట్టగలుగుతాము అటువంటి లక్షణాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాము అందుకోసం ఈ చర్చ ఎటువంటి ఆహారము యాతయామం మామూలుగా యాతయామ శబ్దానికి పాత ఆహారము అర్థం వస్తుంది నిల్లటిది మొన్నటిది అనే అర్థం వస్తుంది కానీ గతరసంలో కూడా అదే అర్థం వస్తుంది గతరసం అన్న కూడా అదే అర్థం నిన్న వండిన రైసు ఇవాళ తిన్నాలనుకోండి ఎలా ఉంటుంది దాంట్లో రుచి ఉండదు రసం కూతుంది కాబట్టి గత రస శబ్దం కూడా అదే అర్థం అవసరం వ్యాతయాన కూడా అదే అర్థం అవసరం అందుకోసం శంకరుడు ఏం చేశాడంటే అన్నింటినీ పరిశీలించి వ్యాతయాన శబ్దానికి వేరే అర్థం చెప్పే అవకాశం బలదు అది చెప్పారు మంద అనే అర్థం వస్తుంది వ్యాతయాన శబ్దాన్ని గతరస శబ్దానికి అర్థం కాదు కాబట్టి గతరసం అంటే నిన్న వండింది మొన్నలు వండింది రెఫ్రిజిరేటర్ లో పెట్టుకుని మళ్ళీ బయటికి లాగి భోజనం చేసేందుకు రెఫ్రిజిరేటర్ నుంచి బయటికి లాగి మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది ఆ ఓవెన్ లో హీట్ చేసేసి మళ్ళీ తినేస్తున్నాం ఇది అమెరికన్ మెథడ్ అని అంటారు అమెరికాలో ఉన్న ఇండియన్ మెథడ్ అమెరికాలో ఉన్న ఈఎన్సీ లాగా చేస్తారు అది పద్ధతి కాదు నేను ఎప్పుడో పూజ స్వామిజీ అనుకుంటే విన్నాను మరి వాళ్ళు అలా చేస్తారంటే బహుశా చేస్తారేమో ఇప్పుడు కూర వారానికి కావలసిన కూర ఆదివారా లోన్ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను అతిశయోక్తి పెట్టినానేమో అని కూడా అనిపిస్తుంది కానీ మీకు నేను చాలా పూర్తిగా చెప్తున్నాను నేను చెప్పే అతిశయోక్తి లేదు వారానికి కావలసిన రైస్ కూర వండేస్తాను వండేసుకోవడం ఆదివారానికి వారానికి కావాల్సిన చపాతీని కూడా వండేసుకోవడం అవి రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోవడం భోజనానికి ముందు ఆ చపాతీని తీసుకోవడం ఈ కూర తీసుకోవడం మైక్రోవన్ లో మంచిసేపు ఒక దాన్ని అట్టబెడితే అవి వేడిగా తయారవుతాయి ఒక ఆయన స్వామీజీకి ఆయనకు జరిగిన సంభాషణ ఆయన భార్య ఇండియాకు వచ్చారు ఇండియాలో పెళ్లి ఏది పెరిగినా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అనవసరం రావాలి అయినా వచ్చేస్తా ఉంటారు ఈ పెళ్లికి వీళ్ళందరూ ఎందుకంటే ఇక్కడ కన్యాదాతలు ఎక్కువ బరువు కదా ఉంటారు అక్కడ విమానాలు కూడా ఇక్కడికి వచ్చారు ఫ్లైట్ బ్యాక్ అండ్ ఫోర్ట్ తిరిగిస్తూ ఉంటారు ఎట్లాగంటే భయమే లేదు జనాలు చేస్తారంటే భార్య వచ్చేసింది అప్పుడు స్వామిగా అడిగారు మీరు వాడవాడి ఫుడ్గా అడిగారు అంటే షీ రిపేర్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పింది రిఫ్రిజరేటర్ చెప్పాడు అంటే అంటే అప్పుడు హౌ మెనీస్ లెఫ్ట్ అని అడిగాడు టూ వీక్స్ అంటే టూ వీక్స్ కావాల్సిన రైస్ చపాతీ త్రీ ఫోర్ కర్రీస్ అండ్ చిట్నీస్ అన్ని తయారు చేసి లో పెట్టేసి అప్పుడు ఆయన ఏది కావాల్సి వస్తే తీసుకుని మైక్రో ఓవన్ లో పెట్టుకుని తింటూ ఉంటారు ఇటువంటి ఆహారాన్ని వ్యాపయానం కానీ గతరస శబ్దం చేత అది ఆల్రెడీ కవర్ అయింది కనుక యాతయామ శబ్దానికి వేరే చెప్తున్నారు అది నేను చెప్పిన క్లాసులో ఒక విద్వాంసులకు వ్యాగేదనుకుంటా వారు వైస్య సరి పాయింట్ నేను మళ్ళీ క్లాస్ లో చెప్తానని అన్నాను బెల్లంకొండ రామదాయక వ్యాఖ్యానం చూస్తే ఆయన ఏమన్నారంటే యాత యామహ పాకస్య నియమ ఎస్యత్ యాతయామం ాలం ఎస్స కర్తవ్య తావత్కాలం తాకే అకృతే సతి తదన్న వ్యాతయామం చూచ్యతే అని వెళ్ళనుకున్న రామరాయల్ గారిని రాసి పెట్టినారు ఇప్పుడు ఆహారాన్ని కొంతవరకు దాన్ని ఉడికించాలి వేడి పక్వం చేయాలి పక్వం చేస్తేనే అది చక్కగా అరుగుతుంది పక్వల్ని కాని ఆహారము అది అనారోగ్యానికి హైపోతుంది కాబట్టి హాఫ్ కుక్కుడు త్రీ ఫోర్త్ కుడ్ రైస్ రైసే కాదు ఆహారం ఏదైనా కూడా అది యాతయామం అనబడుతుంది తమో గుణంలో పడింది ఇప్పుడు బియ్యం ఉందనుకోలేదు మామూలుగా వైట్ రైస్ మిల్క్డ్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదు బ్రౌన్ రైస్ మంచిది బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ మంచిది సో కానీ మరి మిల్డ్ రైస్ వాడతారు జనాలు మిల్డ్ రైస్ వైట్ గా ఉంటుంది దాన్ని మీరు వండినప్పుడు ఒకరిలో వండినప్పుడు మూడు కోతలు వస్తే చాలా దింపేయొచ్చు దింపేట ఒక కోట వాళ్ళు దింపియాలి ఇప్పుడు వాళ్ళు ఇంపడవేమో ఉండదు స్టిచ్ ఆఫ్ ఆఫ్ చేసిన గ్యాస్ కట్ చేసిన వెరాజ్ గ్రౌన్ రైస్ కి ఆరు కోతలు రావాలి ప్లీజ్ ప్లీజ్ నోట్ మీరు మీరు వైట్ రైస్ తినేసి గెస్ట్ కి బ్రౌన్ రైస్ పెట్టేసి దీనికి మూడు కూతలే దానికి మూడు కూతలే చేశారనుకోండి ఆ గెస్ట్ ఆ బ్రౌన్ రైస్ చోట చాలా కష్టపడతారు అయితే తినలేదు అది సగం సగం ఉడికితే కష్టం అవుతుంది కాబట్టి వైట్ రైస్ కి మూడు కూతలు బ్రౌన్ రైస్ కి ఆరు పూతలు వైట్ రైస్ కి నీళ్ళు ఎన్ని పోయాలి ఇది మునిగి వరకు పోయాలి కదా ఇంతవరకు ముగాలి నీళ్లు అంతవరకు నీళ్లు పోయారు వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి దానికంటే మీకు ఒక అంగుళం నీళ్ళు ఎక్కువ పోయారు ఈ పనులన్నీ మీరు చేయకపోతే మీరు తినక తినరు కాబట్టి మీరు తెలియకపోవచ్చు తిన వాడికి తెలుస్తాయి ఉండేటువంటి కష్ట నష్టాలు అన్నీ కాబట్టి అపక్వాస్ ఆహారము తామసము నెంబర్ వన్ కూరలు కొన్ని ఉంటాయి ఇప్పుడు వంకాయ కూర ఉందనుకోండి ప్రాచీన పద్ధతిలో పాతకాల పద్ధతిలో చక్కగా ఉడికించడం దానికి లెక్క కానీ బిర్యానీకి వంకాయ కూర పూర్తిగా ఉడకపోవడం అది అర్ధతత్వం ఉండాలి అవునా నేను తప్పలే దానికి ఫార్ములా ఉండదు కంప్లీట్ గా ఉడకపోవడం అలా బిర్యానీకి ముఖ్యంగా మటన్ మొదలైన మాంస ఆహారం కలిపిన బిర్యానీ అయినటువంటి కూరలు ఏదైతే ఉంటాయో అవి పూర్తిగా కుక్ అవ్వకూడదు అర్ధపక్వంగా ఉండాలి బహుశా ఇన్ఫర్మేషన్ తప్పేమో తప్పైతే ఆయన వినిపి కరెక్ట్ మన సార్ ఒకవేళ అటువంటిది ఇంకా ఎలాగే కాయలాగే ఉండాలి తప్ప పూర్తిగా కుక్ అవ్వడం పార్టీ అలాంటి ఫార్ములా ఏదైనా రెసిపీ ఉన్నట్లయితే అది తామ తామస ఆహారం యాతయామం గత రసం అంటే రసం పోయింది ఇన్స్టిడ్ ఫుడ్ స్టేల్ ఫుడ్ సో పూతి అంటే కుళ్ళుతున్న ఫుడ్ కుళ్ళుతున్న ఫుడ్ కిందకి అనేక ఫుడ్లు లెక్కకు వస్తాయి జల్దన్నం పూతి అనే దాటిలోకి వచ్చింది చల్దన్నం తినకూడదు మన పూర్వీకులు జల్లెన్నం తిని బలంగా ఉండేవారు అన్నది తప్పు మాట ఇట్స్ అలా మోస్ట్ అండ్ సైంటిఫిక్ జల్లన్నలు తినవన్నది శరీర ఆరోగ్యానికి మంచిది కాదు వైదిక ధర్మానికి కూడా విరుద్ధం పొద్దున్నే చందన్న ఆవుతాయ నూనె వేసుకుని తిన్నామన్నది యోగ్యమైన ఆహారం కాదు దాంట్లో కొంత ఆల్కహాల్ ఉంటుంది చర్మెంట్ అయ్యి కొద్దిగా ఆల్కహాల్ తే కాబట్టి అది పూపీ కేటగిరీలోకి వస్తుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు అలాంటి ఆహారాన్ని తినకూడదు తర్వాత పర్యూషితం అంటే అంటే దుర్గంధి అంటున్నారు శంకర్ అందాము మంచిది రాత్రి పెరుగుదం ఉన్నాడు పొద్దున్నకి అది మంచిది కాదు సో అదే నేను అంటుంట చలిదన్నం అంటే పెరుగు ఉన్నమే ఓహి హె మధ్యకి పెరుక్కి తేడా భాష్యకాలు యాతయామం మందపత్మం అంటే ఉడికి ఉడకని తిండి నిర్వీర్యరసేన తత్వా అంటే దాని సారము దాని రసము పోయిన ఆహారం అని చెప్పచ్చు కదా యాతయామ శబ్దానికి అంటే ఆ అర్థం తపరస శబ్దం చేస్తే కవర్ అయిపోయింది కాబట్టి నేను యాతయామ శబ్దానికి మందపక్వము అనే అర్థం చెప్పాను చూసుకోండి అని భాష్యం అతని యొక్క అభిప్రాయం కాస్తం రసం ఉండదు నిన్న నిన్న తయారైన ఆహారమువేళ రసమే ఉంటుంది దాంట్లోనే ఆ రస శబ్దానికి రుచి అని అది ఉండదు అయితే మనం ఏం చేస్తాం స్వీట్ అనుకోండి దాని నిండా ఇంత షుగర్ మారేస్తారు కాబట్టి మిగతా రసం ఉన్నా లేకపోయినా తీయగా ఉంటుంది ఇప్పుడు జనం అర్థం చేసుకో పంచదార వాడతారు న్యాయంగా బెల్లం ఆడతారు పంచదారి కంటే బెల్లం మంచిది మొన్న నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చింది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో వచ్చాను ఎయిర్పోర్ట్ లో బెల్లం కాఫీ అని నేను అవగా బెల్లం టీ ఎరుగుతున్న తప్పు బెల్లం కాఫీ ఎరుగుతాను కాబట్టి బెల్లంతో కాఫీ కూడా చేస్తారా అని అడిగాను అవునండి చాలా బాగుంటుంది మీరు ఒకప్పుడు తాగండి అని అన్నాడు నేను తాగా బాగుంటుంది కాబట్టి బెల్లంతో చేసిన జిలాబీ షుగర్ జిలాబీ కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది బెల్లం లడ్డు షుగర్ లడ్డు కంటే చాలా బాగుంటుంది పూట రేపులు కూడా బెల్లాన్ని కంటే చాలా బాగుంటాయి టీ బెల్లం టీ చాలా మధురంగా బెల్లం కాఫీ తాగాలి మీరు బెంగళూరు వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మామూలుగా బస్సు స్టాప్ కి రైల్వే స్టేషన్ నుంచి పడిపోతులు నాకు తెలీదు ఎస్ పోస్ట్కి వెళ్తే దొరుకుతుంది కాబట్టి బెల్లం వాడాలండి షుగర్ మానే షుగర్ లో కొంత సారణం నెంబర్ వన్ ఇలాంటి రెవల్యూషన్ చేంజెస్ సిచిన తీసుకురా షుగర్ ఇచ్చి వాటి నుంచి నేను అమెరికాలో వాళ్ళు బ్రౌన్ షుగర్ అని తయారు చేస్తారు అంటే బెల్లాన్ని షుగర్ ఫార్మాట్ లో బట్టిస్తారు బెల్లం అయితే ముద్ద ముద్దగానో గడ్డగా ఉంటుంది అదే వాళ్ళకి షుగర్ అలవాటు కదా స్మాల్ క్రిస్టల్స్ కాబట్టి బెల్లాన్ని ఓన్లీ దాన్ని మార్చి దాన్ని తయారు చేసి పద్ధతి మారుస్తే అది రకంగా క్రిస్టల్స్ కింద వస్తుంది మరి రిసెప్టెంట్ అలాగే ఉంటుంది సో బ్రౌన్ షుగర్ ఈజ్ వెరీ గుడ్ అది అవైలబుల్ గా ఉండొచ్చు బహుశా ఇది ట్రాక్ కాబట్టి వైట్ షుగర్ పక్కన పడతాయి వైట్ షుగర్ ఈజ్ పాయిజం కీట్ ఇట్ ఆయిజం నేను వైట్ షుగర్ నేను వాళ్ళకి యూజ్ కాఫీ అయ్యేది టీ అయ్యేది ఏదైనా నో వైట్ షుగర్ జను ఏం చేస్తారంటే వైట్ షుగర్ తోటి పాయసం చేస్తారు అది మొన్నాడు గట్టదు అది ఆ షుగర్ అంతా ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది గంధం కూడా మారుతుంది ఊటీ అంటే దుర్గంధం ఇంకా రసం పోతుంది దుర్గంధం వస్తుంది కానీ జనులు దుర్గంధాన్ని ఇష్టపడతారు దుర్గంధం ఇప్పుడు చీజ్ ఉంది చీజ్ ఈజ్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఓల్డ్ ట్యాక్స్ సబ్స్టెన్స్ యానిమల్ ప్రోడక్ట్స్ యానిమల్ ప్రొడక్ట్స్ తక్కువగా వాడడం మంచిది మీరు ఆరోగ్య సూత్రాలు తెచ్చుకోవాలి మీకు భగవద్గీత పాఠంలో నేను ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాను మీరు ఎవరన్నా డాక్టర్స్ వెరిఫై చేసుకుంటారు యూ విల్ నో ఇట్ ఎవరైతే యానిమల్ ప్రోడక్ట్స్ ని తక్కువగా వాడతారో లేక అసలే వాడారు వాళ్ళు చాలా ఆరోగ్యంగా చిరకల్లా ఉంటారు సో చాలా మంచిది ఆరోగ్యం యానిమల్ ప్రోడక్ట్స్ నికల్గా వాడదు అది ఒక పెద్ద వేగం కూర్చుంది సో చీజ్ ఉందనుకోండి ఇది యానిమల్ ప్రోడక్ట్ అని మిల్క్ నీటి వస్తుంది మిల్క్ నీట వస్తుంది మొత్తానికి మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని అది అలాగే మనుష్య కూడా రక్ష alcohol, wine, and we have months that are years that are not ready to add on it. And then, alcohol, we can say, alcohol. That is the world's most powerful fungicide. Most powerful fungicide, bactericide. ఆల్కహాల్లో ఈ తాగుబోతులు వాళ్ళు జ్వరం రాదు వాడు వాడు తాగులేకపోయి ఎవరు కరిగిపోయి చచ్చిపోతాడు తప్ప జ్వరం అన్నది రాదు వాడు వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ దగ్గరికి వెళ్ళడానికి అడిలిపోతాయి తాగుబోతుల దగ్గర ఎందుకంటే వాడు బ్లెస్ట్ లో బాక్టీరియ మోస్ట్ పవర్ఫుల్ బ్యాక్టీరియ అండ్ ఫంగి సైడ్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ బాటిల్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ అది విలువ స్కాచ్ విస్కీ మొదలైనది టూ హండ్రెడ్ రోల్డ్ త్రీ హండ్రెడ్ రోల్డ్ బిస్కీ బాటిల్ ఉందనుకోండి దాని ఖరీదు పది లక్షల రూపాయలు అది పొందుకుంటా ఉంటాం వైన్ అంటే ఓల్డ్ అంత బెటర్ ఎందుకంటే అక్కడ ఆల్కహాల్ ఇస్లే దట్ దట్ ప్రొటెక్ట్ అసలు బ్యాక్టీరియా వెళ్ళదు అది అక్కడ దానికి పూపి ఈ లక్షణాలు వర్తించం అయితే అది మంచిదని నా అభిప్రాయం స్వామికి మంచిదని చెప్పాడు అని చెప్పలేదు బయటకు వెళ్ళాను ఇలాంటి విద్యార్థులు ఉంటారు తను శిష్యులు స్వామికి అల్కహాల్ మంచిదని చెప్పాడని చెప్తారు నేను మంచిదని చెప్పాను అల్కహాల్ మంచిదని చెప్పానా నేను కెమిస్ట్రీ చెప్పాను నేను అది బెస్ట్ ఫండ్ డిసైడ్ బెస్ట్ యాక్టివ్ డిసైడ్ అని చెప్పాను తాగితే లెవర్ కరిగిపోతున్నారు చాలా చెడ్డది ఆరోగ్య కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఈ చీజ్ ఉందనుకోండి ఇట్ సెంటెడ్ మేట్ ఆఫ్ ఫుడ్స్ నేను ఆల్కహాల్ తో పోల్చుకోవడం అది ఓల్డ్ అయినా కూడా ఫ్రెష్ లో ఉంటుంది మేట్ ఆఫ్ ఫుడ్స్ టైం గడిచే కొద్ది చెడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ చీజ్ ఏమవుతుందంటే బాక్టీరియా ఉంటుంది దాంట్లో Starts living in that. దా దానికి రుచి బ్యాక్టీరియాని బట్టి వస్తుంది Blue చీజ్ అని ఉంటుంది అది బ్లూ కలర్ వస్తుంది జ్యూ కల దగ్గరకు వచ్చింది వ్యాక్టీరియల్ కాలం మీరు దాంట్లో డెవలప్ అవుతాయి కనుక ప్యాక్సెస్ మీరు చూడొచ్చు దాన్ని ప్రేమగా భిక్షిస్తారు జూ ఒక దుర్గంధం అయితే తినేవాడికి చేపల తినీవాడికి చేపల గంధం దుర్గంధం అని సుగంధం అని అనుకుంటారు సో మెగ్దార వాళ్ళు పక్క నించిపోతుంటే దుర్గంధం అని మనం అనుకుంటాం మెగ్దారు మెగ్దార వాళ్ళు పక్క రొట్టలు వేసుకుంటారు కదా మనకి దుర్గంధ వాళ్ళకి దుర్గదవే కాదు కాబట్టి ఆ చీజ్ బ్లూ చీజ్ విచ్ ఈ వెరీ స్మెల్లింగ్ ఫర్ ఆల్ ఫర్ దోస్ట్ అది ద కమ్స్ అందర్ తామస్ ఆహార ఆరోగ్యానికి చాలా చీజ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫుడ్ అంతేతనే మధ్య వయస్సు ఉన్నవాళ్ళు కార్మియా అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పిజ్జా తినకూడదు ఇంకేతనే పిజ్జాలోనే చీజ్ లెస్ పిజ్జాలు ఉన్నాయి వెజిటేరియన్ పిజ్జా పిజ్జా ఒరిజినల్లీ నాన్ వెజ్ ఇడిషనల్ విత్ చీజ్ బట్ కమ్అప్ విత్ న్యూ రెసిపీస్ సమాజంలో ఉండే డెవలప్మెంట్ ని బట్టి కాబట్టి ఇప్పుడు మీకు చీజ్ లేని పిజ్జా దొరుకుతుంది వెజిటేరియన్ పిజ్జా అవుసో ఈ అప్పుడు పిజ్జా ఏమైనా తినాలి చీజ్ ఉన్న పిజ్జా తినకూ అది పూర్తి పర్యూషితం కేటగిరీలోకి వస్తుంది రాత్రి అది పర్యూషితం అనే దానికి చెప్పారు సో మొన్నాడు తెల్లవారి దాకా వాళ్ళు అట్టగడతాడు ఉషస్ ఉషస్ నుంచి వచ్చింది పర్యూషితం అనేది పరి ఉష అనే ప్రత్యేక ఇత వచ్చినప్పుడు టీ పోతుంది అని చెప్పిన అంటే అష్ట వృషస్తులో అష్టం అవుతుంది పనిచేసి అంటే ఇవాళ ఉండేస్తాడు మధ్యాహ్నం రాత్రిలో ఉండేస్తాడు ఉండేసి మొన్నడు పొద్దున్న తెలుస్తాడు అంటే దళితం అయింది కదా పేరు దళిత కొంతమంది పులిహాగా అక్క పెట్టుకుంటారు మొన్నటి పొద్దున్నది అది బాగా ఫెర్మెంట్ అయితే చింతపండు అవి ఉంటాయి కదా అవి కూడా టేస్ట్ మారుతాయి అది ఇష్టపడతారు అటువంటి ఆహారము అది మామస ఆహారం అవుతుంది అంటే వాడు తిండి తిని సగం సగం తినేసి నేర్చటం ఆ ఆకులో విస్తరిలో అయితే పల్లె రాములో సగం తింటాడు మిగిలిన సగనం ఉంగేసుకోండి అది ఎందుకులో పారడే బాగుంటుంది బాగుంది కదా అని అది తినకూడదు అదే అంటే పోషం కదొస్తుంది ఏదో పవిత్రంగా హార్మిటి దేవుడిగా వెళ్ళింది తినేవన్నీ వాడు తినగా మిగిలింది తినమంటే వాడు ఇష్టపడ ఎంగులు ఇచ్చిష్టం అంటే ఎంగిలి తినండి దీన్ని ఈ ఆర్థడాక్స్ పీపుల్ దీన్ని ఎక్స్ట్రీమ్ కు లాగారు అలా లాగడం తప్పని నా ఆశి లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గిళ్ళెలో మొదటి అన్నం వడిపోతారు పెద్ద గిన్నెలో అన్నం ఉండాలనుకోండి దాంట్లో ఇంకోహడికి అన్నం వడ్డించిన తర్వాత వీడికి పెట్టాడు నాకు ఉంటున్నాం అంటాడు తినడం మొట్టమొదటి వాడికి పెట్టాలి వాడికో ఆయనకోటెవర్ మొట్టమొదటి ఆయన పెట్టాలి పెట్టి లేట్ అవడికి పెట్టాలి మరి ముందు ఇంకోహికి పెట్టే వాళ్ళు తిన్న తర్వాత లేట్ గా వస్తాడు అందరికీ టైంకి రాడు ఏదో స్నానం చేస్తాను పోయినా అందరూ వెయిట్ చేసుకుంటే అప్పుడు స్నానం వాళ్ళు ఆ స్నానం ముందే అడగదు సంజామం చేస్తాను సంజావనంలో ముందు చేసుకోదు ముందు ఫినిష్ చేసుకుని మిగతా వాళ్ల సౌకర్యానికి తగ్గట్టుగా ప్రవర్తించాలా లేదా జబర్దస్తి చేస్తాం ఈ ఆర్థడాక్స్ అనేటువంటి జబర్దస్తి సో జబర్దస్తి అంటే ముగితనం నా ఆయన తింటే కానీ వాళ్ళతో పిల్లలు ఏదో భోన్ భోరు ఏడుస్తూ అన్నం పెట్టని ఏడుస్తున్నా కూడా ఆ పిల్లలకి తిండి పెట్టకుండా వాళ్ళకి ఏదో చాలకా చేసి ఈయనొచ్చి తింటే దాన్ని ఇంకెవరికి పెట్టకూడదు అలా ఉంది సార్ ఆ గిన్నెలో వడ్డించింది ఇంకెవరు తినకూడదు అనేటువంటి అర్థం ఆ ఉచ్ఛిష్ట శబ్దానికి చెప్పడం అది దుర్మార్గం అలాంటి అర్థాన్ని చెప్పకూడదు ఉచ్చిష్టం అంటే ఎంగిలి ఇప్పుడు ఆ గిన్నెలోనే నాకు కొంత వడ్డించి పక్కవాడికి వడ్డించారనుకోండి అది ఎంగిలి అవుతుందా అవ కాబట్టి ఎంగిలి అన్నము తినదు ఉచ్ఛిష్ట శబ్దానికి ఇంకో అర్థం ఏమిటంటే కుక్క ముట్టిన ఆహారం ఎలా తింటారు కుక్క ముట్టింది అనుకోండి అది ఎలా తింటారు అంటే కుక్కడో పాపం అని అలా కాదు అది ఊళ్ళన్నీ తిరిగి వస్తుంది దాన్ని నోటి నిండా ఆ ముట్టి ఎక్కడ పడితే ఎక్కడ పెడుతుంది దాని ముట్టిలో అనేక సూక్ష్మ క్రిములు మాలిన్యము ఉంటాయి అది టచ్ చేస్తే ఆహారం ఎలా తింటారు అలాగే కాకి తిన్న ఆహారం తినాలి కాబట్టి కుక్క కాకి మనకి రెండే ఉంటాయి మనకు చెప్తూ ఉండేది ఏంటండి ముక్కలు కాచు కాకులు ఇచ్చుకులు పావురాలు వచ్చి మీ ఆహారంలోనూ చాలా ఎక్కడో ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎంగులైన ఆహారము తామసం అవుతుంది అంటే అయజ్ఞార్థము యజ్ఞం ఈశ్వరుడు యజ్ఞం అంటే విష్ణు యజ్ఞం వై సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అనర్థం మీరు విష్ణువు అనగానే మీరు చెప్పిన పూజలకి మళ్ళీ కళ్యాణం మొదలు పెట్టకూడదు వైదికం అంటున్నాడు నేను విష్ణు అన్నానంటే విష్ణు ముఖం మీరియా విష్ణు సూక్తంలో విష్ణువు గురించి నేను అనుకున్నాను మీరు చెప్తున్న మీరు దాన్ని ఒక రూపానికి పరిమితం చేసిన విష్ణువు ఆ పరిమితం విష్ణువు చెప్పట్లేదు విష్ణువు గురించి చెప్తున్నాను ఆయనకి యజ్ఞాన్ని పేరు ఆ విష్ణువుకి అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడికి నేను ఆ నైవేద్యం పెట్టడానికి తగని ఆహారం ఉన్నట్లయితే అని తెలుసుకోవాలి అది మేధ్యం అంటే యజ్ఞమై విష్ణు విష్ణువుకి నైవేద్యం పెట్టదగిన ఆహారాలని మేధ్యము పవిత్రము అంట వేద్యము కానిది మీరు గమనించడం లేడు అంటే మరి ఇవన్నీ చూస్తే తెలిసి మీ ఆత్మలు ఏం అంతా చాలా శ్రద్ధగా వడ్డిస్తారు వండి వాళ్ళకి మొట్టమొదటి వడ్డించాలి వడ్డిస్తారు ముందు పరి ముందు పరిశోధనం చేసి నైవేద్యం పెడతా నైవేద్యం పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకోసారి పరిశోధనం చేసి నోట్లో వేసుకుంటాం నిజానికి అది క్షేరస్ అది అశాస్త్రీయం శాస్త్రం అలా చెప్పదు శాస్త్రం ఎలా చెప్తుందంటే వేసుకున్నదే నైవేద్యంగా పరిగణించమని చెప్తుంది రెండు నైవేద్యాలు చేస్తారు ఒకటి విష్ణువుకి నైవేద్యం ఒకటి మళ్ళీ మళ్ళీ తాన దగ్గర నైవేజ్ ఎందుకు రెండు నెలవేద్యాలేందుకు అనవసరమని నేను అడుగుతున్నాను కానీ వాళ్ళందరూ అలాగే చేస్తా వాళ్ళైనా నిలదీయాలి ఎవరు నిలదీస్తాడు సబ్బడి హ్యాస్ టు ఫీల్ యుంగ్ వాట్ ఈస్ అని అడగాలి ఎవడో అడగడు ఎవరు అడుగుతాడు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు వాళ్ళు కూడా విపరణం కృషి చేసిందే తప్ప దాన్ని తెలిసి చేసింది ఉండదు కాబట్టి అదొక అనవసరమైన చర్య పరిశీలనం చేసి ప్రాణ విశ్వాహానికి సరిపడుతుంది ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆవకాయ ఉంటుంది సార్ ఆవకాయ మాగాయి ఊరగాయలు ఇది నైవేద్యానికి అర్హం కాదని వాళ్ళు నిర్ణయించారు ఎందుకంటే కుండల్లోనూ ఒక రద్ది పెడతారు ఎప్పుడదో మూడు నెలది రెండు కదా ఇది నైవేద్యానికి పనికి రాదు తర్వాత అది చూస్తాం అంటే అందరి ముందు ఇంకోరికి అలా ఉంటుంది కదా దాంట్లో తీసుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని వాళ్ళు విక్షిష్టమైన కేటగిరీలో కూడా నేస్తారు సో యాతయానము విక్షిష్టము ఇలా అయింది అది అందుకోసం అది నైవేద్యానికి పనికిరా వాళ్ళు ఏం చేస్తారంటే ఆవకాయ వడ్డించకూడదు లేక అవన్నీ వడ్డించాలి ఆవకాయ ఆప నైవేద్యం అయిన తర్వాత ఆవకాయలు అది చక్కటి ప్రిన్సిపుల్ని గండి కొట్టినట్టు అవ్వలేదు ఏమిడికి పనికిరాన్ని ఎవడికి నైవేద్యానికి పనికిరాదు అని నువ్వు అన్నప్పుడు అది నువ్వు కూడా తినకూడదు నైవేద్యం అయిపోయిన తర్వాత తెలిసే అది పద్ధతి అది డాక్టర్ గారు కాఫీ తాగడం అంటే కంట్రూమ్ లో కూర్చుని డాక్టర్ గారు దొడ్డుకుమం దాటి వెళ్ళి అక్కడ కూర్చుంటే అది అది సో ఈ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మీరు ఆహారపు అలవాట్లను సైన్స్ బేసిస్ కాకుండా అంధవిశ్వాసములను బేసిస్ గా పెడతారో అప్పుడు సమాజంలో వచ్చేటువంటి గుర్రలవాట్లకి హద్దే ఉండదు సైన్స్ బేసిస్ అవ్వాలి శాస్త్రం బేసిస్ గా ఉండాలి భగవద్గీత చదివి ఆహారాన్ని నిర్మాణం చేసుకోవాలి సైన్స్ ప్రకారం చేసుకోవాలి రెండు కూడా సరిపడతాయి కేరళలుగా ఉంటాయి కేవలము అంధవిశ్వాసాలు ప్రధానంగా ఆహారాన్ని పెట్టుకుంటే ఏదో ఫిక్ చేతూ ఉంటుంది దాంట్లో ఏదో సైన్స్ లాజిక్ ఉండదు కాబట్టి మరి మీరు అన్నీ గమనించాల్సి ఉంటుంది సో అయజ్ఞార్హం భోజనం ఈదృశం తామస ప్రియం సో తమోగుణ ప్రధానులకు ఇటువంటి ఆహారం చాలా ప్రియముగా ఉంటుంది ఇది గమనించ ఇప్పుడు టాపిక్ అయిపోయి భోజనం టాపిక్ అయిపోయి సలాడ్ అది అవ్వడం అనే అపక్వం అనే దాంట్లోకి కాదు ఎందుకంటే అది తక్వమునకు ఉద్దేశించింది కాదు తక్వమునకు ఉద్దేశించి అర్ధపక్వం అయితే సమస్య తప్ప తక్వానికి ఉద్దేశించింది కాదు కాబట్టి దానికి అర్ధపక్వం అపక్వం రూల్ అప్లై చేయొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఇండియాలో సలాడ్ నాట్ రికమెండెడ్ ఇట్ నాట్ రికమెండెడ్ I, I, I suggest, don't eat salad in India. In this case, you call it a river? It's a dead river it is. I know it's a two-way-po, two-way-po, coral. That coral, we have salad together. I know it's chromium, magnesium, magnesium, chromium, mercury, మొదలైనటువంటి ఇచ్చి క్రోమియం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ హైడ్ యానిమల్ హైడ్ చర్మాలన్నీ శుద్ధి చేసేటువంటి వీళ్ళు శుద్ధి చేసేది నీళ్ళ మీద అక్కడ క్రోమియం వాడతారు క్రోమియం సాల్స్ వాడతారు వెరీ పాయిజన్ మెర్క్యూరీ సాల్స్ ఇంప్యూరిటీస్ ఉంటాయి అలాగే ఇంకా బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి అవన్నీ కూలంలోకి వస్తాయి కాబట్టి కడుపు దుంచుకుంటే కాల్మీలు పడుతుంది అని తెలుగులో సాంతి దీన్ని మరీ ఎక్కువగా వివరిస్తే అన్ని సంస్థలు వస్తాయి కాబట్టి టేక్ దిస్ రికమెండేషన్ డోంట్ యూజ్ శాలడ్ ఇన్ ఇండియా లేదా అవైకా నుంచి టూరిస్టులు వస్తారు కదా టూరిస్టులు ఎక్కడ దిగుతారు ఫైవ్ స్టార్ హోటల్ అవునండి వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో తీసుకెళ్తారు హోటల్కు హోటల్ తీసుకెళ్లేప్పుడు గైడ్ ఆ గైడ్ వాళ్ళకి సూచనలు ఏమని చెప్తాడంటే మీరు ఇండియాలో శాలడ్ తినవద్దు అని సూచనలు చెప్తారు ఎందుకంటే శాలడ్ నింజారంటే వాళ్ళు అసలు మనం తిన్నా పర్వాలేదు మనం రాతితే ఉంటాం వాళ్ళు నీళ్లు తాగితే లోగ వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉంటాం వాళ్ళు కనుక శాలడ్ తిన్నారంటే రోజులు నాలుగు రోజులు మన తొందర పడు ఉంటాడు రిలేటెడ్ పందు లేదో మైడో ఇలాంటివో వేసుకుంటే పడు ఉంటాడు కాబట్టి నాట్ రతం మరి మీరు ఆలోచించండి దాని మీద ఉడకబెట్టిన కూరలు తినవచ్చు స్టీమ్డ్ వెజిటబుల్స్ అనేవి ఉంటాయి స్టీమ్డ్ వెజిటబుల్స్ అదొక ఐటమ్ కింద మాకు సేలర్స్ వర్క్ లో గ్రూపు లోన్ లో సెర్వ్ చేస్తారు మూడు నాలుగు వెజిటబుల్స్ అది ఎందుకు సర్వ్ చేస్తారంటే ఇండియన్ వెజిటబుల్స్ లో స్పైస్ ఉంటాయి అంటే కారవర్గా వస్తారు మన వాళ్ళు కార అక్కడ ఉన్న వెస్టర్న్ లుక్స్ కారన్ వాళ్ళు చిల్లీ The� piece is not one of the items in there, so the way it is. I get a little from it. One can't find, it and then add a green pepper. Honey, soap, Ivan, eat eat it still is like that without reaching the same capital, the subject function is within red, this gender function is 4 things left for much valor. It does not have to be your own formula so we need to create these elements so we can only which four things are across అందుకోసం వాళ్ళని ఉద్దేశించి ఆ రోజు ముందున్న కూరలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసి ఒక కుక్కర్ లో స్టీ చేసేసి అక్కడ పెడతారు వాళ్ళు తీసుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు నిండుతూ ఉంటాను స్టీమ్ చేసి తినేది అక్కడ అలా చేస్తాను అక్కడ శాలడ్ తినచ్చు ఫ్రీగా తినచ్చు వెస్టర్న్ కంట్రీస్ లో సాలడ్ మీరు నేను కూడా తింటూ ఉంటాను నేను శాలడ్ తినేది అక్కడ ఇండియా వస్తే ఇంకా శాలడ్ మనం ప్రతివాడు మనం తినేది so that is all about salad okay but i do not recommend salad though it's a wonderful food but i am not recommending it as if i can recommend you other so mattameda inta varuku aaharana vidhie me maau saidai pani vasu classu desemo dinillenu so hard test to ఇన్ జనరల్ భగవద్గీతలో ఆహారాన్ని గురించి ఏ విధమైన చర్చ శ్రీకృష్ణుడు చేశాడు అనేదాన్ని మీకు ప్రస్తావిస్తాను ఒక పది నిమిషాలు ఆ తర్వాత తరువాత శ్లోకానికి వెళ్ళొచ్చు మన వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి డాన్స్ అండ్ డ్రామా కింద మార్చి పారేశారు పెద్ద దురదృష్టకరమైన పరిణామం అది యోగ్యమైన పరిణామం కథలన్నీ అల్లేసి శ్రీకృష్ణ అంటే ఎవడు గుర్తుకొస్తాడు మీకు డ్యాన్స్ డ్రామా అంతా గుర్తుకొస్తుంది ఇంకా ఏదేళ్ళో కూడా గుర్తుకొస్తాయి శ్రీకృష్ణుడు అంటే ఒక సైంటిస్ట్ ఫిలాసఫర్ అనే సైన్స్ కనపడుతుందా కనపడదు ఈ బోధకులు కూడా అలా బోధించారు అది ఇది అనుగత నిస్వాం సో శ్రీకృష్ణుడు అంటే ఈ బ్రుకట్ శ్రీకృష్ణ సైంటిస్ట్ ఫిలాసఫర్ లాగా ఆయన ఆహారాల గురించి చాలా మంచి విషయాలు చెప్పినాడు నియతాహారాహ అంటూ ఉంటాడు అపరే అనే నలుగోయంలో ఆహారము నియమితముగా తినవాలి ఆహారము నియమితము అన్న దానికి అనేక అర్థాలు వస్తాయి రోజుకు ఎన్నిసార్లు మీరు ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది ఒక నియమితము కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేస్తారు తర్వాత లంచ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఏదో నాలుగు మధ్యలో ఉండండి స్నాకింగ్ ఉంటుంది తర్వాత లంచ్ కి డిన్నర్ కి మధ్యలో సాయంకాలం తప్పనిసరిగా స్నాక్స్ ఏదో మైసూర్ మధ్య స్నాక్ దానికన్నా ఆయిల్ మైసూర్ మధ్య నొక్కితే ఆయిల్ బుక్ ఢిక్ అవుతూ ఉంటుంది హౌ కెన్ గట్ బి ఎక్కుంటే సాయంకాలం గత ఐదు గంటలకి యూత్ తినేస్తే ఆ యూక్కి తినట పెద్ద వయసులో కనుక తిన్నట్లయితే ఇవాడు రోగం వస్తుంది సో అటువంటి ఆహారాలను స్నాక్స్ కి తింటారు రాత్రి తిరిగినారు మళ్ళీ రాత్రి పదకొండు గంటల దాకా తెలియకూడదు ఏదో నౌలింగ్ వాళ్ళు కూడా లేకపోవడం ఈ రకంగా ఇన్నిసార్లు తినకూడదు రుక్కు పూర్వం వల్ల నియమం రెండు సార్లు ద్వే ఆహు ద్వే భూమితేదో నియమం అగ్నిహోత్రంలో రెండు సార్లు చేస్తారు ఒక్కొక్క హోమంలో రెండు ఆహుకొలను సలం చేస్తారు భోజనం కూడా రెండు చేయాలి అని ఒక నియమం కాబట్టి ఆ నియమాన్ని మనం పాటిస్తే బాగానే అయితే బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ మనకి వెస్టర్న్స్ వచ్చింది బ్రిటిష్ వరల్డ్ మనం చాలా కాలం పరిపాలించారు కనుక ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది వాళ్ళు పట్టుకొచ్చారు విజయవాడ బ్రిటీష్ వరల్డ్ టీ కి టీ అని ఉంటుంది దాని పేరేది బ్రిటిష్ ఇంగ్లండ్ బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్రేక్ఫాస్ట్ అనే మాట నుంచి వచ్చిందా కాబట్టి మనం రెండు వందల ఏళ్ళు పరిపాలించి మనకి బ్రేక్ఫాస్ట్ ని క్రికెట్ ని వాళ్ళ అపోజిట్ వెళ్ళారు మన వాళ్ళు ఆ రెమెడీని వస్తున్నారు నేను ఐఎమ్ నాట్ ఎగ్జామ్స్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే సైన్స్ కూడా బ్రేక్ఫాస్ట్ రికమెండ్ చేస్తుంది ఎందుకంటే రాత్రి తెల్లవారులు మీదేమీ తినకుండా ఉంటాడు కనుక మధ్యప్రదేశ్ లోను యూత్ లోను తేడా ఎన్ని వాళ్ళు దేని తట్టుకోగలుగుతారు ఎక్కువ తిన్నా తట్టుకుంటారు అసలే తిండి లేకపోయినా వాళ్ళు దే కెన్ మేనేజ్ ఈ మంచి పెద్ద వయసు వాళ్ళు తిండి ఎక్కువైనా వాళ్ళు నిలబడలేదు తిండి లేకపోయినా నిలబడలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ రికమెండ్ కాబట్టి మూడు సార్లు అవుతున్నాయి స్నాక్స్ టోటల్లీ అమాయిడ్ స్నాక్స్ తినకూడదు మూడు సార్లు వెయిట్ ఫర్ దిన్నప్పుడు డిన్నర్ చేయడం ఆటలుగా ఉంటుంది ఈ టైంకి నీరసంగా ఉన్నా కొంచెం ఊపిరి పడితే సెవెన్ థర్టీ అవుతుంది రెండు మీటి తిన అలా ఉండాలి తప్ప ఎప్పుడు పడితేటప్పుడు స్నాక్స్ తినడం అనేది చాలా చెడ్డాలు అవ్వదు కాబట్టి అదొక నియత అదొక నియమము రెండవ నియమము సాత్వికాహారము తినక నియమము షుగర్ తప్పు షుగర్ సాత్వికం కాదు ఎనీ ఇంటెన్స్ టేస్ట్ సాత్వికము కాదు బ్లాండ్గా ఉంటే సాత్విక మీరు పాయసంలో మీరు కొద్దిగా షుగర్ కొద్దిగా బెల్లం వేసుకుని పెట్టుకుంటే అది సాత్వికం అవుతుంది తప్ప దాని నిన్న ఇంట్లో పంచదారు పారేసి బాగా వేసి పడేస్తే అది రాజసం అయిపోతుంది తిరుపతి లడ్డు సాత్విక కేటగిరీలోకి రాదు అది రాజసం కేటగిరీలోకి ఒకటి కారణం ఏంటంటే దాంట్లో షుగర్ ఎక్కువ వేస్తారు తర్వాత ఇది చాలనట్టు షుగర్ క్రిస్టల్స్ పెడతాడు మధ్యలో ఆల్రెడీ ఇట్ ఈస్ లోడెడ్ విత్ షుగర్ లోవర్ అండీ పురుషు సుఖర్ కృష్ణ ఇలా ఎందుకు పెట్టుకున్నావు అంటే సమాధానం ఏం చెప్తామో తెలిసిన ఆగమశాస్త్రంలో చెప్తారు ఆగమశాస్త్రంలో చెప్తారా మీరు సుఖర్ కృష్ణను పెట్టమని చెప్తారా ఆగ్మశాస్త్రంలో బాధ అంటే ఇంకా ఎగర్వాన్ని ముఖప్రధానం చేయటం అంటే ప్రశ్న అడగడానికి ఇంకా మళ్ళీ వాడు జీవితంలో ప్రశ్న అడగకపోవడం అలాంటి సమాధానం చెప్పాలి దానికి సమాధానం ఏంటి ఆగమశాస్త్రం అని చెప్పారు నేను చూపించి నాకు ఆగమశాస్త్రంలో ఏం చెప్పారు పీపుల్ డజంట్ నో ఎందుకంటే ఆ శ్లోకాలను చదివి అర్థం చెప్పి అని అంత సంస్కృతి అయినా ఒకని దగ్గర ఉండనే ఉండదు ఈ నాలుగు కాబట్టి ఇదంతా కూడా ఒక ఇంధ పరంపర కింద పోతూ దాంట్లో ఏమేమి లాజిక్ లేదు ప్రసాదం అమ్మడంలో కానీ ప్రసాదాన్ని అంత లోడేట్ షుగర్గా తయారు చేయడంలో కానీ ప్రసాద భక్షణం అనేది అది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రజెంట్ కానీ శాస్త్రములకు ప్రమేయము లేదు ఈస్ అవ్స్ కాబట్టి షుగర్ ఎక్కువ వేస్తే సాత్వికాహారం అవదు రాజసాహారం అవుతుంది షుగర్ ఈస్ పాయిస్ వైట్ పాయిస్ట్ ఈస్ పాయిస్ ఈ రెండు మాటలు మీరు గుర్తు మీరు నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవడం అంటే షుగర్ ఈజ్ పాయిజన్ సాల్ట్ ఈజ్ పాయిజన్ బి కాన్షియస్ ఆఫీస్ అంటే ఉన్న సాల్ట్ తో సరిపెట్టుకోవడం కొత్త సాల్ట్ వేయకపోవడం తక్కువ షుగర్ వాడుకోవడం కొత్త షుగర్ కాఫీలో మనం స్పూన్ షుగర్ వ్యూహం యాడ్ ఆ బిట్టర్నెస్ ఎంజాయ్ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి ఒకసారి నేను టీక్ అవుతున్నాను టీకా దాంట్లో మిల్క్ కావాలని అడిగా అయితే ప్రొఫెసర్ గారు నా ఇక్కడ టేబుల్ మీద వచ్చి టీ తగ్గుతున్నావు ఆయన నువ్వు టీ తగ్గుతావా మిల్క్ తగ్గుతావా అని అంట కరెక్టే కదా పాయింట్ మీరు టీ తాగుతారా మిల్క్ తగ్గుతారా బాగా మిల్క్ తాగాలి బాయిల్డ్ మిల్క్ యాడ్ ఎప్పు స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ డ్రింక్ లేదు నాకు టీ కావాలి దెన్ బాయిల్డ్ వాటర్ కుక్ టీ కాదండి మాకు తెల్లగా కంటికి కనపడాలి ప్రాబ్లం ఓకే యాట్ ఎ స్పూన్ మిల్క్ సో దాట్ ఇట్ లుక్స్ వైట్ ఎల్ లిట్ ఇల్ వైట్ బ్రౌన్ కలర్ వస్తుంది దెన్ యూ డ్రైన్ కాదండి అది లిటర్ గా ఉంటుంది షుగర్ కొద్దిగా లేచింది కాబట్టి వాళ్ళ స్పూన్ పుట్టాడు డ్రైట్ టీ తాగి పద్ధతి అది టీ కూడా మీకు నేర్చుకోవడం అవసరం ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు వాటర్ బాయిల్ చేస్తారు దాంట్లో ఇంత టీ పౌడర్ పడేస్తారు దాని ముఖా ఇప్పుడు మీద ఉండగా దాంట్లో ఇంత షుగర్ బానేస్తారు ఇంత పాలు దాన్ని వేసుకుని పోస్తారు బాయిల్ పెట్టేసి బట్టలు కుక్కుని వచ్చి అది తీసి వడబా ఏమండదు యూ షుడ్ నాట్ బాయిల్ ఎట్లా అంటే టీ పౌడర్ షుడ్ నాట్ బి బాయిల్డ్ బాయిల్డ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టీ పౌడర్ అండ్ టీ కి త్రీ 4.. కి ఫోర్ మినిట్స్ కి ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ మినిట్స్ ని తెలుసుకోవడానికి అవ గ్లాస్ షేప్ లో మీకు దొరుకుతాయి దాంతో త్రీ మినిట్స్ ఇలా తెరగేసి పెట్టుకుంటే అది అది పూర్తి అయ్యే త్రీ మినిట్స్ అవుతుంది ఏమైనా ఐడియా ఉందా చెప్పింది దొరుకుతాయి మార్కెట్ లో నా దగ్గర నేను పెట్టుకున్నా నేను త్రీ మినిట్స్ కి కీట్ అవుతా అది టూ పాయింట్ ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ అయ్యేప్పటికీ ఆ పై ఆ పౌడర్ అంతా కింద పడుతుంది అప్పుడు ఆ ట్యూబ్ ఎల్డ్ నేను చూసేస్తా ద్రీ మినిట్స్ కి కీట్ కొంతమంది మీకు స్ట్రాంగ్ కావాలి ఆ గ్రూయింగ్ టైమ్ రికమెండెడ్ టైమ్ కొంతమందికి కొంచెం స్ట్రాంగ్ కావాలి అందుకోసం ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఐ డి నాట్ రకం ఎందుకంటే ఫైవ్ మినిట్స్ బాయిల్డ్ వాటర్ లో అట్లు పెడితే బ్యాలెన్స్ అని వెరీ హైలీ సబ్స్టిట్యూటెడ్ కినాల్స్ అవన్నీ డిజాల్వ్ అవడం ఆయన దే ఆర్ నాట్ గుడ్ ఫర్ స్టోమా దే ఆర్ నాట్ గుడ్ ఫర్ టేస్ట్ ఆల్సో టేస్ట్ ఏమో నేను బ్యాలెన్స్ టేస్ట్ అలవాటు పడితే లైక్ ఇట్ బట్ ప్రిఫరబు యూ హార్ త్రీ మినిట్స్ కిజ్ ఐడియల్ మోడరేట్ గా ఉంటుంది దానికి కొద్ది మిల్క్ యాడ్ చేసి ఒక్క స్పూన్ మిల్క్ ఒక్క స్పూన్ షుగర్ వేసుకుని యాడ్ చేసి దూ హక్ గా మీరు ఉండాల్సి ఉంటుంది నియతాహార నియతాహార అన్నది ఆ యజ్ఞాలు చేసేప్పుడు పన్నెండు రకాల యజ్ఞాలు చెప్పాడు దాంట్లో ఒక యజ్ఞ సందర్భంలో అపరే నియతాహారాహ అంటే చెప్పారు అదొక విషయం తర్వాత ఇంకో చోట ఏమని చెప్పాడంటే నాట్యష్ణతస్థు యోగోస్తి నైకాంత మనస్ణత అని ఇంకో అసలే తిండి మానేసి ఉపవాసాలు మీద ఉపవాసాలు చేసే వాళ్ళకి ఈ యోగము సిద్ధించదు యోగం అంటే ఆసనాలని కాదు ఆత్మజ్ఞానం యోగం అంటే జ్ఞానమే మీకు జ్ఞానం కావాలన్నా దేహము మనస్సు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి రోగంతో ఉన్నవాడు వేదాంతంగా మీ దేహం కాదు అని మీరు రోగంతో ఉన్నవాళ్ళు చెప్పారనుకోండి అది అనుభవానికి రాదశం ముందే సమస్య వస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేదాంతం రోగం వచ్చినప్పుడు వేదాంతం కాదు మనసు మీద నాకు వేదాంతం చెప్పండి అలాగే అర్థం కాదు కనుక ఉపవాసాలనే ఉపవాసాలు చేయటం అనవసరం ఉపవాసానికి మహర్షులు రికమెండ్ చేసింది టూ టైమ్స్ ఎం మన్ మహర్షుల రికమెండేషన్ ఏకాదశి ఎన్ని ఏకాదశులు వస్తాయి నెలలో రెండు ఏకాదశి వస్తాయి వీళ్ళు ఏం చేశారంటే వారాన్ని మొదలుపెట్టారు దానికి శాస్త్రానికి సంబంధం లేదు వెంకటేశ్వర స్వామికి శనివారం వై వై శనివారం వైనాట్ సండే వైనాట్ మండే ఆయన నిద్రపోతాడా నా మండే అన్నాడు సో ఎవడో మొదలు పెడతాడు వెంకటేశ్వర స్వామి శనివారం అంటే ఇక అందరూ అదే పరుగు ఏదో వరదలు వస్తున్నాయంటే అందరూ అభివృద్ధి పరిస్థితికి వెళ్ళిపోయేది సో ఇట్ ఈస్ నాట్ ప్రోపర్ ఆంజనేయుడికి మంగళవారం మంగళవారం కాకపోతే ఆయన సముద్రం దాటాడా ఏమీ మీరు రామాయణం చూశారా మంగళవారం నాటి దాటాడా ఆయన అలా ఏమీ లేదసా మంగళవారం నాడు అలా లేదు అసలు కాబట్టి ఇలాంటివి పెట్టి దానికి ఆ పూట భోజనం మానేయడం లేడీస్ చేస్తూ ఉంటారు మే నాట్ వాంట్ డూ దాట్ ఏకాదశి ఐడియల్ ఉపనిషత్తులు భాగవతం ఇచ్చారు శాస్త్రీయ గ్రంథంలో నుండి వచ్చినటువంటి రికమెండేషన్ ఏకాదశి పురం ఏకాదశి ద్వారం ఇత్యాది వచనములు కూడా గలవు ఆ బేసిస్ మీద ఏకాదశి నాడు ఉపవాసం మీరు చేయగలిగితే చాలు రెండు ఏకాదశులు నేలకు ఇది పెద్ద వయస్సు కారణంగా లేకపోతే శుభరు ఇలాంటి దోషాలు ఉన్న కారణంగా రెండు ఏకాదశులు చేయలేకపోతే ఒకటి చేయకపోయి శుక్ల ఏకాదశి త్రిపదడు నాకు ప్రశ్న ఓకే ఆ కృష్ణకినే ఈ కృష్ణుడికి సంబంధం లేదు తెలిసిందండి ఏదో కృష్ణ అంటే మీరు అలాగ ఐసేపుతూ ఉండడం ఆ కృష్ణ వేరు ఈ కృష్ణ వేరు అదొక పాయింట్